ఓకే ప్రార్థన చేద్దాం అయినా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి సంపూర్ణానికి ఎంతో వందాలైనా గొప్ప దేవన తండ్రి గడిచిన సురక్షితంగా కాపాడినైనా నా దేవ సురక్షితంగా మా గృహాలు ప్రతి విషయంలో మీ కృప మాకు అనుగ్రించినైనా నీకు ఎంతో వర్ణాల మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తం మీరు మాకు అనుగ్రహించినారు గొప్ప దేవానికి ఎంతో వర్ణాల ప్రభావ సమస్త ఘనత మహిమ ప్రభావంలో నికే అర్పించుకున్న అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న అయినా వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరం నా దేవా మా జీవితాల ప్రభావ ఇంకేమైనా నీకు ఆయాసకరం నా దేవ మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీకు పరిశోధిత నడిపించిన అయినా ఆత్మతో సత్యంతోనే మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ప్రభావ నేను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని మీకు సంపూర్ణత సరళత పరిశోధిత నడిపించండి మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకం కనుగ్రించండి మా రుదోలు మీరు మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచమని ప్రాదిష్టం అయినా ఇప్పుడు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభావ మీ పశుతులు అయినా మేము ప్రతి క్షణం మేము పరిపూర్ణత చెందాల ప్రవ మీ యొక్క స్వరూపంలోకి మేము మార్చబడాల ప్రభావ ఆ మా హృదయాలు మా జీవితాలను సరిచేసి మీ సంపూర్ణంలో నడిపించమని ప్రధిష్టమైన ప్రతి బంధకాల నుంచి ప్రభావ నా తండయ్య ఆయన ఎక్కడ బలహీనతలు ఉంటే అన్నిటి నుంచి మా కిడలు కల్పించండి మీరు ఎంతో బలవంతులు మేము బలహీనం అయినా మీకు బలం మీకు శక్తి మీరు మాకు అనుగ్రించి మన ప్రాదిష్టమైన మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రించి రాణబెడ త్వరగా నడిపించే ప్రతి ఆటంకాలు కొట్టి వెండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ మహిమార్థమే మమ్మల్ని నిలబెట్టుకోమని పరిశుద్ధం మన దేవుని సన్నిధికి సిద్ధపరచూదాం సిద్ధపరచూదాం మన హృదయము ప్రభువు నకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం సన్నిధికి సిద్ధపరచూదాం సిద్ధపరచూదాం మన హృదయము ప్రభువు నకయి సిద్ధ సమాధాన సువార్త చాటేదము సిద్ధ మన సము చూడు తొడిగి సమాధాన సువార్త చాటేదము సమాధాన సువార్త చాటిదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన సన్నిధికి సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభువు ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవు జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందుము ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవు జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందుము సిద్ధ మనుషను చూడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనుషను చూడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపడుదా పరచూ మన హృదయము ప్రభువు నకై కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండుము అన్ని వేల ప్రభుని ఘనపరచు కీర్తిము సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండుము అన్ని వేల గణ పరచు చుకే తింటు మనుషను చోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనుషను చోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సల్దికే సిద్ధపరుచూదాం సిద్ధపరుచుదాం మన హృదయం ప్రభువునకై బుద్ధిని కలిగి నిరాకడకై నేను కువత నేను నిరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని బుద్ధిని కలిగి నిరాకడకై నేను కువత నిరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును సిద్ధ చాడు తొడిగి సమాధాన సువార్థ చాటెదము సిద్ధ మనసను చాడు సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవు సన్నిధికి సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభువు నకై సిద్ధ మనసను జోడుతుడిది సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనసను చూడుతుడిది సమాధాన సువార్త చాటెదము సమాధాన సు వార్త చాటేదము సిద్ధపాడోదాం సిద్ధపాడోదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరచుదాం సిద్ధపరచోదాం మన హృదయము ప్రభువు నకై అలా థ్యాంక్ యూ బేదర్ ప్రైజ్ లో నేను ఒక పాట నేను ఒక పాట పాడతాను తర్వాత చంద్రసాహెబ్ బేదర్ మనకి జాయిన్ అయ్యి వాక్యం చెప్తారు రవి చల్లా బేదర్ సిస్టర్ ఏమన్నా పాడుతుందా ఉన్నానండి ఉన్నాను మీరు పాడండి సిస్టర్ నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు నను నన్ను విడచిపోకయా దావిలు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికీ చోటే లేదయ్యా గుడ్డివాడినయ్య నా కనులు తిరువవా ముగవాడినయ్య నా స్వరమునీయవా గృడ్డివాడినయ్య నా కనులు తిరువవా ముగవాడినయ్య నా స్వరమునీయవా గుండివాడినయ్యా నా తోడు నడువవా కుంటివాణినయ్య నా తోడు నడువవా దవిదు కుమారుడా దాటి దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికీ చోటే లేదయా లోకమంతా చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూచి నన్ను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్య నా తోడు నడువవా ఒంటరినయ్య నా తోడు నిలవవా కవిదు కుమారుట నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా దవిను కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికీ చోటే లేదయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నా తండ్రి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రి నీవై నను లాలిం చవా తల్లిదండ్రి నీవై నన్ను లాలిం చవా దావిదు కుమారుడా నన్ను దాటిపోయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికీ చోటే లేదయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయా నేను పాట అన్న జాయిన్ అయ్యిండ రవి బ్రదర్ ఇంకా జాయిన్ అవ్వలేంటారు పాట ఉహ గణము చేసము గణ పరచదము మన ఎసయ్య నమును గము చేరదము మన ఎసమును హూయా ఏ బ ఏ వషమ్మా రే ఏ బశాల హే బ హయాే బలలుషాల వస్తా గము చే గా పార్ దానా ఏసయ్య నామును ఉత్సాహగానము చేసదము ఘన పరచదము మన ఏసయ్య నామును అమూల్యములైనా వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములైనా వాగ్దానములు అత్యధికముగా ఉన్న వాటిని మనము నమ్మినయడలా దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడలా దేవుని మహిమను అనుభవించెదము Hallelujah Jehovah Rap Hallelujah Jehovah Shamah Hallelujah Jehovah Ire Hallelujah Jehovah Shalom Hallelujah Jehovah Rap Hallelujah ఏహో వశమా హూయా ఏహో వైరే హల్ లూయా యహో వశాళం ఉస్హ గనము చేసదము గన పరచదము మన ఏసమును వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకి నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుసలెం అనుభవించదము జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుశలెం అనుభవించదము హలెలుయాయో వరాప హలెలుయాయో వశమ్మ హలెలుయాయో వైరే Hallelujah Jehovah Shalom Hallelujah Jehovah Rapha Hallelujah Jehovah Shamma Hallelujah Jehovah Ire ఏ హో వశాల ఉస్తా గము గన పరచదము మన ఎసమును ఉస్తా గన ముదము గన మన ఏసై నమును ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము హలెయాయ హో వరప హెలుయాయో వశం హూయాయే హో వైరే హల్లుయాయే హో వశాలం ఉత్సాహగానము చేసదము గన పారచ దము మన కేసై అమును ఉన్న పరచ దము మన కేసైనా మను హుయాే హోరాపా ఏ వల్లు హ వశాలు హలూయా హే వశాలా గన ము చేసమును పరశుధుర దేవ మధురాలయన ఏసయ్య కృతజ్ఞతలు తండ్రి ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాపాడినందుకు మీకు మధునాలయన ఈ యొక్క సాయంత్రం సమయం మీ సన్నిధికి వచ్చినాం తండ్రి ఇప్పుడు అవ్వ మీ సన్నిధికి వచ్చిన వారిని మీరు తోసుకొచ్చారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు యోగ్యత లేని మమ్మల్ని అందరినీ బిడ్డగా స్వీకరించినందుకు మీకు వందనాలు ముఖ్యంగానైనా మీ నిత్య సత్యాన్ని ప్రకటించే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అనేక ప్రాంతాలు నడిపించినారు అనేకుల కురవా మీ యొక్క వాక్యాన్ని మేము చూపించినాం అనేకులు వాళ్ళ మీకు సమర్పించుకున్నారు వాటన్నిటిని బట్టి మీకు వందనాలు వేసయ్యా ఈ సాయంత్రం సన్న మరోసారి మా మాట్లాడి బలపరచండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు నిలబెట్టుకొని మీరు అక్కడి వరకు అందరినీ సిద్ధపరచుకోమని ముఖ్యంగా ఈ ఆరదనలో పాల్గొన్న వాళ్ళందరి గురించి ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా వారందరినీ దర్శించండి అక్కర్లు కొరతలు తీర్చండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతి చీకటి దురాత్మక శక్తులను ఈసాన బంధించండి ఓ ప్రభావ మేము కేవలం వినేవారమే కాదు కానీ పాటించే వారం అని యాకబుబ్ రాష్ట్ర పత్రికలో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి వాక్యాన్ని పాటించాల ప్రభావ మతపరమైన జీవితం కేవలం విని అవతలకి వెళ్ళిపోయి మర్చిపోతానని ఉంది వాక్యం కాని మేము వాటిని వింటాము వాటిని జీవితంలో పాటిస్తాం దాని ప్రకటిస్తాం అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి మీ మహిమార్థంలో పెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె కొంతకాలం నుంచి మనం మండుచున్న వాళ్ళము అన్న అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం దేవుని కొరకు మనం మండే వాళ్ళము అన్న విషయాన్ని ముఖ్యంగా ఎపిల్ రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాం మొదటి అధ్యాయము ఏడవ వచనంలో టెల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం ఇక్కడ తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వరలు గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తన దూతలను వాయువులు గాను ప్రకటన గ్రంథంలో మనం కొంతకాలం కిందట చూసినాం బోరల తీర్పు అన్న అంశం గురించి ధ్యానించినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కిస్తాము భూమి నలుదిక్కుల ఉండి వాయువులను ఆపివేసిన దూతల గురించి మనం అక్కడ ధ్యానిస్తూ ఉంటాం దాని తర్వాత అవన్నీ భూమి మీద వాయడం అనేది తర్వాత చూస్తూ ఉంటాం అవి వాయువు ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఎటువంటి శిక్షలు ఈ లోకం మీదకి వస్తాయి తీర్పులు అనేది అవన్నీ మనం చూసినాం దీర్ఘంగా కాబట్టి దూతలను వాయువులుగా కాబట్టి వాయువు అనేది దూతలాగా కనిపిస్తుందని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు రాకముందు దూతలను ముందుగా పంపిస్తూ ఉంటాడు ఎక్కడ పోయినా మనం చూస్తూ ఉంటాం బైబుల్ పాత నిబంధన పుస్తకాలన్నిట్లలో ముఖ్యంగా ఆ యొక్క ఆదాముని కలవడానికి వచ్చినప్పుడు ఆదాం హవలన వచ్చినప్పుడు అతనికి ముందు వాయువు బయలుదేరేది మనం చూస్తాం ఆదిఖండంలో చల్లటి సమయంలో అని చల్లగా వీసినప్పుడు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది దేవుని దూత బయలుదేరింది ఇప్పుడు ప్రభు వస్తుండ విషయాన్ని కాబట్టి పాత నిబంధన కాలపు విధానాలు కాబట్టి తన దూతలను వాయువులుగాను ముఖ్యంగా తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడంట అంటే దేవుని సేవకులు అగ్ని జ్వాలలుగా ఉన్నారన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది కానీ ఈ వాక్యాన్ని తెలియని సేవకులు సేవలో భయపడతూ ఉంటారు ఏమైపోతుందో ఎట్లుంటుందో అని భయపడతూ ఉంటారు నన్ను స్వీకరిస్తారో లేదో నేను చెప్పే వాక్యం వింటారో లేదో నేను పోవాలనో లేదు అన్ని అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ వాక్యం గ్రహించినప్పుడు నువ్వు గ్రహ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సేవా జీవితంలో నువ్వు ఒక అగ్ని జ్వాల నువ్వు బయలుదేరుతున్నప్పుడు దుష్ట శక్తులకు తెలుసు అగ్నిమయమైనడు వీడని మండుతున్నవాడు వీడు అని కూడా తెలుసు కొంతకాలం కిందట కూడా నేను చూపించిన విషయం ఏంది అదంటే జీవితంలో నీకు తెలియని స్థితిలో వెళ్తూ ఉంటావు స్థలాలకు వెళ్తూ ఉంటావు అక్కడ అనేకలకు ప్రార్థనలు చేస్తూ ఉంటావు అయితే దయ్యాలు వాళ్ళు మంత్రాల చేత పీడింపబడ్డ వాళ్ళు అక్కడ ప్రార్థనకు వచ్చి ప్రార్థనకు తీసుకొని మనుషులు కుటుంబీకులు బంధువులు మిత్రులు ఎవరో ఒకరు తీసుకొస్తూ ఉంటారు వారికి ప్రార్థన చేసినప్పుడు కాలిపోతున్న కాలిపోతున్న నడుస్తూ దయ్యాలు మంట మంట నడుస్తూ ఉంటాయి ఎందుకు అంటే నువ్వు మండుతున్నవాడు కాబట్టి అయితే బలిపీఠం కూర్చిన సాదృం అని ఎన్నో సార్లు నేను చూపిస్తూ ఉంటాను బలిపీఠము అనేటిది పాత నిబంధన కాలపు విధానాలలో దాని మీద ఎప్పుడు మంట మండుతోనే ఉండాలా అన్న విషయం అది ఆరిపోకూడదు అన్నట్టు బలిపీఠం మీద ఉన్న బుగ్గి ఆరిపోకూడదు అన్న వాక్యం అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నీ హృదయమే బలిపీఠం కాబట్టి అక్కడ నువ్వు ప్రతిదీ బలి అర్పించాలా కాబట్టి అక్కడ చెత్త వాటిని అర్పించద్దు అని మనకు కూడా తెలుసు బలిపీఠం మీద పనికిరాని వాటిని అర్పించద్దు బలిపీఠం మీద ఎటువంటి వాటిని అర్పించాలా శుద్ధమైన పరిశుద్ధమైనయే ప్రభుకు అర్పించాలా అయితే ఈ రోజులలో మనము చూస్తే క్రైస్తవ జీవితంలో చూస్తుంది నీ హృదయమే బలిపీఠం అని తెలిసి కూడా దాని మీద నువ్వు చెత్త వాటిని అర్పిస్తూ ఉంటావు లోకాతీతమైన వాటిని బహు విలువగల వాటిని అర్పించాలి కదా బలికి శ్రేష్టమైన పశువును అర్పించాలి కదా శ్రేష్టమైన వస్తులని ప్రభుకు సమర్పించాలను కానీ అక్కడ పనికిరాని వాటి అన్నింటినీ అర్పిస్తూ ఉంటాం మనం ఈ లోకాతీతమైనవి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి నీ బలిపీఠ మీద వాటిని జమకూరుస్తూ ఉంటాం కయ్యను జీవితం అంటాం దాన్ని కయ్యను చేసిండు కాబట్టి మండుతున్న వాళ్ళు జీవితం ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు కొన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా నువ్వు అగ్ని జ్వాల అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ సేవా జీవితం ఎట్లా ఉంటుందో గ్రహించాలను ఈరోజు ముఖ్యంగా యషయ గ్రంథంలోని ఒక వాక్యాన్ని చూపించినప్పుడు అక్కడ ఆరవాధ్యాయంలో కొన్ని విషయాల్లో మనం ధ్యానిస్తూ ఉంటాం రాజైన ఉజ్జ్య మృతి నిందిన అదే సంవత్సరం అనేది మనము హిస్టరీ బుక్స్ చదివితే తెలుస్తుంది ఉజ్జ్య అనే రాజు ఆయన మృతి పొందిన సంవత్సరమున బహు దుఃఖంతో ఉన్నారు దేశమంతటా రాజు చనిపోయిండి అప్పుడు యషయ కూడా దుఃఖంగా దుఃఖంలో ఇంకా రాజు లేడు మనకి ఇంతవరకు ఇంకా ఎన్నుకోబడలేదు అని దుఃఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాత్రిం పగళ్ళు అయితే అతన్ని ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో నేను గతాలు కూడా చూపించిన కనీసం నాన్ స్టాప్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా ఈ అనుభవాలు చూడగలవు రుచి కానీ హాఫ్ అవర్ తర తోపిక ఉంటుంది చాలామందికి పట్టుదల ఉన్నవాడు ఒక వన్ అవర్ చేస్తారేమో జిడ్డుగా ఉంటే మహా అంటే ఒక వన్ అవర్ ఆవా వన్ అండ్ హాఫ్ అవర్ ఉపాస కాలంలో వృత్తప్రాస్తి కూడా చేయలేము అయితే కంటి న్యూస్గా నీకు రాత్రి ఓపికంటే నాన్ స్టాప్ ప్రార్థన చేస్తే నువ్వు లిటరల్గా దర్శనాలు చూస్తావు పరలోకం చూస్తావు పురాతన భక్తులని చూస్తావు లేక నువ్వు అక్కడ పోయి నివసించినట్లు వాళ్ళు సంభాషిస్తుంటే నువ్వు వింటున్నట్లు అట్లాంటి అనుభవాలు నీకు జరుగుతూ ఉంటాయి అది నువ్వు నిద్ర పోనావు అనుకుంటా నిద్ర పోలేదు యాక్చువల్గా ఒకళ్ళ మీదనే ఉన్నావు నువ్వు కానీ నీకు మత్తులాగా గల్పి కానీ జరుగుతుంది అప్పుడు నువ్వు ఆయక యొక్క దర్శనాలను చూస్తూ ఉంటుంది నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి చూస్తూ ఉంటుంది హెహెచ్కే గురించి మనం ఎన్నిసార్లు చూపించిన నాగ ఆ వాక్యాన్ని నేను హెచ్కేలు ఆ యొక్క పెద్దలందరితో సంభాషిస్తున్నాడు కానీ దేవుని యొక్క హస్తం వచ్చి తన తలని పట్టుకొని ఎత్తి తీసుకొని పోయింది ఆయన శరీరం అక్కడే ఉంది పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆయన ఆత్మ ఆయన తలని పట్టుకొని తీసుకొని దేవుని యొక్క ఆత్మ ఆ తీసుకుపోయి మందిరం మధ్యలో దింపినప్పుడు అక్కడ ఆయన ఆత్మ చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయేల్ పెద్దలందరూ ఆయనతో మాట్లాడుతున్నారు ఏ అనేకమైన విషయాలు కానీ వారి హృదయం ఎట్లుందనేది దేవుడు ఈయనని తీసుకొని వెళ్ళి మందిరం లోపల దించినప్పుడు అక్కడ చూస్తే ఈ పెద్దలు ఈ పెద్దల ఆత్మలు అక్కడ సైతానికి దూపాలేస్తున్నారు సమస్త చతుస్పాద జంతువులకి ఆకాశ గ్రహాలకి వాల్ ధూపం వేసి పూజిస్తున్నారు కానీ ఈయన దగ్గరకు వచ్చి ఎంతో పరిశుద్ధంగా కనిపిస్తూ ఈయనతో సంభాషిస్తున్నారు వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారనేది చూపిస్తున్నారు దేవుడు ఇతనికి ఎందుకంటే హెచ్కే చూస్తున్న దర్శనం ఉంది అదే రీతిగా యషే చూసిన దర్శనం ఇక్కడ ఉంది ఆయన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది అంటే ఒకప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళము పొద్దున పోతే సాయంత్రం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంటుంది ఈ వాక్యాలు వింటూ ఉంటే ఎందుకంటే ఏశ్వ వాక్యాలు మన హృదయాలను మండింపజేస్తుంటుంది ఎందుకంటే నువ్వు చల్లబడ్డవాడు నీ బలిపీఠం మీద పనికిరాని వాటిని నిన్ను అర్పించి ఆ బలిపీఠం మీద నాగిని ఆరిపోయింది నిశాత స్థితిలో దీనస్థితిలో దుఃఖం స్థితిలో శ్రమల గుండా పోయి వాపసు వస్తూ కానీ ఆయన రెండవ అవకాశం ఇస్తూ ఉంటాడు ఎన్నిసార్లు నేను రుజుపరచాడు ఆయన తిరిగి నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు ఆ రెండవ అవకాశంలో నువ్వు తెలియ మండాలి ఎందుకంటే ఇది లాస్ట్ ఆపర్చునిటీ సేవా జీవితంలో అనేకులకి కొన్ని సంవత్సరాలు నువ్వు ఎంతమందిని పోగొట్టుకున్నావు నేను చూపించినా నీ సేవ నీ క్రైస్తవ జీవితంలో స్వార్థపూరితమైన ప్రార్థనలతో వ్యక్తిగతంగా అనుభవాలు చూసుకుంటూ నువ్వు అనేకులను పోగొట్టుకున్నావు కూరగాయలను పోగొట్టుకున్నావు కిరాణ కొట్టు షాపు పోగొట్టుకున్నావు నీ దగ్గరకు వచ్చిన నీ దగ్గరికి అమ్మడానికి వచ్చిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నావు నీ కలీగ్స్ పోగొట్టుకున్నావు నీ స్టూడెంట్స్ని పోగొట్టుకున్నావు నీ సబార్డినేట్స్ని పోగొట్టుకున్నావు నీ బాసెస్ని పోగొట్టుకున్నావు ఎంతెంతో మందిని నువ్వు ప్రవచన నడిపించాల్సింది ఒక్కరికి కూడా నువ్వు చెప్పలేకపోయినావు అట్లా నువ్వు ఎంతమంది స్నేహితులని నరకానికి పంపించేసినావు ఇచ్చిన అవకాశాన్ని వాడకకుండా నువ్వు నిజంగా మండుతున్న వాడవు మండుతున్న దానవైతే ఒక్కరిని కూడా పోగొట్టుకోకపోయేటోవి నేను ఎప్పుడు రిగ్రెట్ అవుతుంటే ఎంతమందిని పోగొట్టుకున్నాను నా లైఫ్ ననేష్ అందుకని ఇప్పుడు సిగపడకుండా మొహమాట పడకుండా చచ్చుకపోయి అది నా కష్టం తెసి ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళి చచ్చుకపోయి మాట్లాడి ప్రభువుని ప పరిచయం చేయాలని అది రాదు చిన్న పంచి రాలేదు కానీ ఇప్పుడు నేను నేర్చుకున్న మండుతున్న వాళ్ళు నేర్చుకుంటారు చల్లబడరు మొదట ప్రార్థన జీవితం ఎట్లుంటే ఈరోజు ఎట్లుంది పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం నీ ప్రార్థన జీవితం ఎట్లుంటే ఈరోజు ఎట్లా ఉంది నువ్వు మండుతున్నావా నీ హృదయంలో బలిపీఠం మీద మంట ఇంకా ఉందా ఎప్పుడో ఆరిపోయిందా అది నువ్వు గ్రహించినప్పుడు నీ ప్రార్థన జీవితంలో ఈరోజు నువ్వెందుకు దర్శనాలు చూడలేకపోతున్నావు పరలోకపు దర్శనం నీకు ఎందుకు నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఆత్మ ఎక్కడన్నా పోయి సేవ చేస్తుందా పబ్లిక్ మీటింగ్స్లలో వాక్యం చెప్తుందా దయ్యాలను వెలగొడుతుందా నీకు అనుభవాలు జరుగుతున్నాయా నువ్వు కళలో ఎవరికో పోయి ప్రార్థన చేస్తున్నట్లు ఎవరినో దయ్యాన్ని వెలగొట్టి మనుషులకి విముక్తిని కల్పిస్తున్నట్లు ఎంతోమందిని సో వాళ్ళకి రక్షణ సందేశాన్ని ప్రకటించి పాపాలు ఒప్పిప్పిస్తున్నట్లు ప్రవచంతో నడిపిస్తున్నట్లు ఎప్పుడన్నా వచ్చినాయి అనేక మండుతున్న వాళ్ళకు ఇట్లాంటి కళలు కాబట్టి ఇప్పుడు ఏషియా గ్రంథంలోని ఆరో అధ్యాయులు చూస్తున్నాము ఈయన చూస్తున్న దర్శనం ఎట్లా ఆ ఉజ్జియా అనే రాజు చనిపోయిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనము అంటే అన్ని సింహాసనముల కంటే పైన ఉన్న సింహాసనం ఆకాశములు మహాకాశములని మీరు పాట పాడుతుంటారు లిఖింపలేని స్తోత్రములు అన్న పాటలో చూస్తాం ఆకాశంలు మహాకాశంలు అట్లా ఎన్నో ఆకాశంలో తెలుసు మనకి దగ్గర దగ్గర ఏడని కూడా తెలుసు ఆ ఏడవ ఆకాశం అంటే అత్యున్నతమైనది అన్నిటికంటే పైన ఉండేది అందులో ప్రభు ఒక్కడే మన తండ్రి ఒక్కడే ఉంటాడు ఇంకా ఏ దేవదూతలు అక్కడ ఉండలేరు కానీ ఒక రకపు దేవదూతలు ఆయన చుట్టూ ఉంటాం అన్నట్టు దేవదూతల గురించి మనం దీర్ఘంగా కొన్నిసార్లు ధ్యానించిన గతంలో శరాపులు కెరూపులు రెండు రకాల దేవదూతలన్నీ అయితే కెరూపులు ఏమో ఈ లోకానికి వచ్చి పనిచేయడానికి కొరకు దేవుడు పంపిస్తా అంటాడు ఎందుకంటే భూమి మీద ఉండాలంటే శారీరకమైన అభిషేకం అవసరం శరీరం అవసరం అన్నట్టు అదొక అభిషేకం అభిషేకం అంటే తొడుక్కోవడం దేవుడి మహిమని కాబట్టి శరీరం లేకపోతే భూమి మీద ఉండలేరు ఆదాం అవ్వాలని అట్లా తయారు చేసిండి భూమి మీద కానీ లూసిఫర్ కి అభిషేకం ఇచ్చి ఈ లోకంలోకి పంపించండి లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవని లూసిఫర్ కెరూబు సరాపు కాదు అయితే సరాపులు ఎట్లుంటారంటే ఫుల్ మండుతా ఉంటారు అన్నట్టు నంబర్స్ మీరు చూడండి సెరాపు అంటే ఏందో ద బర్నింగ్ వన్ అని కాబట్టి ఈయన యషయ ఒక సెరాపుని సెరాపుని చూస్తా ఇక్కడ సెరాపులు అని రెండో వర్షం చూడండి అత్యున్నతమైన సింహాష్ట్రమందు ప్రభాసం ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచలు దేవాలయంలో నిండుకోలేను రెండవ అష్టంలో ఆయనకు పైగా శరాపులు నిలిచియుండి దేవునికి పైగా ఎందుకంటే ఆయన ఎదుట నిలబడలేకపోతున్నాయి ఆయన బహు అగ్నిమయం కదా మన ప్రభువు మన దేవుడు దహించు అగ్ని మన హెబిల్ రాష్ట్ర పత్రికలో చూస్తాం మొదటి ఆయన దహించు అగ్ని అయన మంట ముందు ఎవరు నిలబడలేరు అందుకే మోషన్ అంటాడు నువ్వు చచ్చిపోతావు రవసాన్ని నన్ను చూస్తే భరించరాని మంట అన్నట్టు అది ఈ శరీరము దాన్ని ఎదుర్కోలేదు మంట ఎండాకాలము బయట నువ్వు తిరుగుతే నీ తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో కానీ ఆయన ఎదుట దూతలు కూడా నిలవలేకపోతున్నారు అందుకు బహుదూరంగా పైనే గురుతా ఉన్నారు ఆయన ఈ సరాపులు ఒక్కొక్కరికి ఆరేస రెక్కలు అనే దర్శనంలో అవి ప్రతివాడు రెండు రకాలతో తన ముఖమును రెండింటితో తన కళ్ళను కప్పుకొనచ్చు రెండిటితో ఎగురుచుండాను ఇది ఎందుకు అనేది నేను గతంలో చూపించిన కండ్లు ఎందుకు కప్పకున్నారంటే నన్ను చూడలేకపోతున్నాయి ఆ వెలుగుని ఇవి కూడా వెలుగుమయమైనయే ఈ దూతలు సెరాప్ అంటే సరాప్ అంటే ఆ అందులో నుంచి వచ్చింది పదము సర్పెంట్ అనే పదం సర్పెంట్ అంటే సర్పం సరాప్ నుంచి సర్పం వచ్చింది సర్పము ఫైరి సర్పం అన్న వాటి కాటు మంటతోడింది అన్నట్టు కాబట్టి శరాప్ అంటే మండుతున్నవి అని అర్థం అయితే మంటమయమైనవి వెలుగుమయమైనవి కూడా మన దేవుణ్ణి చెడలేకపోతున్నాయి అందు కళ్ళు మూసుకొని భయంకరంగా ఉంటుంది ఆ వేడి ఆ వెలుగు భరించలేదు అదే రీతిగా కాళ్ళు కూడా కప్పుకున్నాయి కానీ తక్కిన రెండు రెక్కలతో ఎగురుతా ఉన్నాయి ఆయన ఆయన వేడికి ఆయన తట్టుకోలేకపోతున్నాయి అవి అవి కూడా వేడిమయమైనయే ఈయన వేడికి అవి భరించలేకపోతున్నాయి కానీ ఆయన దగ్గర ఎప్పుడు అక్కడ నివాసం అక్కడనే ఉంటూ యుగ కొన్ని వేల సంవత్సరాల నుంచి మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆయనని శిస్తా ఉన్నాయి వారు సైన్యలకు అధిపత్యలకు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాబట్టి మండుతున్న వాళ్ళు ఎప్పుడు ప్రభుని ప్రభు యొక్క పరిశుద్ధతని జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు మంట ముందు ఏం నిలబడలేదు అది అంతా శుద్ధమైంది అన్నట్టు అంత పవర్ అయిందట కాబట్టి మండుతున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు ఎందుకంటే వారి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి కాబట్టి వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవుని మహమరుస్తూ స్వరలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతి గానములు వారి ప్రార్థనలు ఎట్లా ఉన్నాయని చెప్తున్నారు వారి వాటి ఆరాధన ఎట్లుందని చూపిస్తుండ్రు వారి ఆరాధన ఎట్లా ఉందంటే గొప్ప స్వరంతో తర్వాత వారి కంఠ స్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండేది దేవుని యొక్క మహిమతో నిండి ఉంది ఆ ప్రార్థనలకి ఆ వర్షిప్కి అంత డిస్టర్బ్ అయిపోతున్నాయి ఆ సృష్టిలో ఉని ప్రతి ఆయన మందిరం ముఖ్యంగా మందిరపు యొక్క పునాదులు షేక్ అయిపోతున్నాయి అప్పుడు యశాయ భక్తుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడను విశల్పాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అపవిత్రమైన ప్రజలని నేను నశించి రాజును సైన్యంలోకి అధిపతి యుహబాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటేని మిమ్మల్ని చూచి తిని అంటున్నాడు అనుకుంటేనే కన్నులారా చూచి తిని అనుకుంటేని ఇంతవరకు ఎవరి చూడలేదని వాక్యం బైబిల్లో ఏ నరుడు ఆయన చూసి బతికుండలేదనది యోహాను పత్రికలలో చూస్తాం మనం చూడలేరన్నట్టు బహు కష్టం అన్నట్టు ఆ అగ్నిని భరించడం కానీ ఇతను ఏ రీతిగా చూసాననుకుంటున్నాడో మనకు తెలియదు కానీ ఆరో వర్షంలో అప్పుడు ఆ శరాపులలో ఒక్కడు మండుతున్నవాడు కాబట్టి తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకున్నాడు చూడండి మండుతున్నవాడు కాబట్టి సునాయాసం వాడికి ఆల్రెడీ మండుతున్న దూత కాబట్టి ఆ యొక్క నిప్పు రవ్వని చేత పట్టుకొని నా యొక్క ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించండు ఇది నీ పేదలకు తగిలిన కనుక నీ పాపం నాకు దోషము తొలగిపోయాను అని కాబట్టి అగ్ని ఏ రీతిగా పనిచేస్తుంది అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అగ్ని మయమైన వాళ్ళు కూడా ఏ రీతిగా పని చేస్తారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అది ఏం చేస్తుంది అంటే దేవుని ఏ రీతిగా శృతించాలా ముఖ్యంగా మన ప్రభువు దహించు అగ్ని అని మనం చూస్తూ ఉంటాం ఒకసారి చూడండి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం హిబుల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం అక్కడ మనం ఏం చూసినామంటే ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయ్యి ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలము కూడా దహించు అగ్నియే కాబట్టి అగ్ని ముందు ఏది నిలబడలేదు నిలబడుతుందంటే అగ్ని ఆరిపోయిందనట్టే కాబట్టి నీ ఎదుట కూడా ఏది నిలవడానికి వీలలేదు ఎటువంటి చీకటి శక్తులు దయ్యాలు నిలబడలేకపోయినా మంత్రాలు నిలబడలేవు చక్కొంతమంది అంటారు బ్రదర్ మా మీద మంత్రాలు చేస్తారు బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు ఈ వాక్యం నువ్వు గ్రహించాలి ఏ మంత్రం మా మీద పనిచేక ఎవరైతే మంత్రాలు చేస్తుంటారో ఆ మంత్రాలని కాలిపోనుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వే దహించే అగ్ని అయితే నీ మంత్రం రాగలదా నీ మీదకి ఎటువంటి దుష్టశక్తి రాగలదా ఆయన సేవకులను అగ్ని జ్వాలల్లాగా తయారు చేసిన వాక్యం నువ్వు నిజంగా జ్వాలవైతే అగ్ని జ్వాలవైతే నీ మీద మంత్రాలు పనిచేస్తాయా నువ్వు నిజంగా అగ్ని జ్వాలవైతే నీ దగ్గరికి ఎటువంటి రోగం బయటికి రాగలదా రాత్రి తిరుగు రోగంకైనాను ను భయపడవు పగలు ఉండు చీకటి పగటి పగటి తిరుగు పగటి వెలుగు కీర్తన గ్రంథం తొంభై ఒకటో మనం చూస్తాము నాష్టకరమైన ఏ తెగులైన చీకట్లో సంచరించి ఏ తెగులైనను నిన్ను ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు అగ్నిమయం నాలో ఎందుకు రోగం ఉంది అంటే నీలో చీకటి ఉంది రోగము చీకటి నువ్వు ఈ వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఆ చీకటి నుంచి నువ్వు విడుదల పొందుతావు కాంప్రమైజ్ కావద్దు నేను ఎన్నిసార్లు చూపించినా ఇక్కడ రోగంతో కాంప్రమైజ్ కావద్దు దాన్ని నువ్వు ఎదుర్కోవాలా అది పారిపోతుంది నీ దగ్గర నుంచి నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు ఈ లోకాతీతమైన మాటలు విని కాంప్రమైజ్ అవుతున్నావు డాక్టర్స్ చెప్తే డాక్టర్స్ మాట విని కాంప్రమైజ్ అవుతున్నావు వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు చెప్పలేరు సత్యాలు వాడు సత్యం చెప్తే వాడి లైసెన్స్ లాగేసుకుంటారు ప్రాక్టీస్ చేయరు ఇరు వాళ్ళు చెప్పారు సత్యం వాళ్ళకి తెలుసు ఇదంతా మోసపరం మోసమయమైందని అనేసి మనం తురినీకరిస్తులేం మందులు దేవుడే సృష్టించాడు డాక్టర్లు కూడా దేవుడే సృష్టించాడు కానీ శ్రేష్టమైంది ఏంటంటే కొనతులు పత్రికలో ఎన్నిసార్లు నేను చూపించినా ఈ లోకాతీతమైన జ్ఞానము దేవుని జ్ఞానానికి ముందు అది వెరితనం కాబట్టి దాన్ని మనం స్వీకరించాం వెరితనాన్ని స్వీకరించాం దేవుని జ్ఞానాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది తెలుసా రోగం రాకముందే నేను నువ్వు కాపాడుకుంటావు ఒక రోగం వస్తే తరణం నేర్చుకుంటావు నేను ఎన్నిసార్లు ఎన్నో సలహాలు చూపిస్తూ ఉంటాను సైంటిఫిక్గా నేను ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ చదువుతూ ఉంటాను బుక్స్ చదివి ఉంటాను ఈ లోకపులు ఈ రోజు ఉన్న మెడిసిన్స్కి వి విరుద్ధంగా ఏ డిసీజ్ నుంచి ఎట్లా బయటపడాలనో అన్నీ నేను చూపిస్తూ ఉంటాను కిడ్నీ ఫెయిల్యూర్స్ నుంచి ఎట్లా బయటికి రావాలో కూడా నేను చూపించిన ఎన్నో రిపోర్ట్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు దాని నుంచి ఖచ్చితంగా విడుదల ఎందుకంటే వాక్యం బయలుదేరితేనే నీ జీవితంలో వెలుగు అప్పుడేమవుతుంది చీకటి పారిపోతుంది అప్పుడు నువ్వేమవుతువు నువ్వు దహించి అగ్నిలాగా కావాలా అన్న విషయమే ఈరోజు నేను చూపిస్తున్నాను మీకు వాక్యంలో ఏ రీతిగా నువ్వు దహించి అగ్నిలాగా ఉండాలంటే వ్యూహాన్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ సరే చూడండి యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము యూహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఆయన యూహాను గురించి సమక్షమిస్తున్నాడు ఏమనిసిన చూడండి అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపమయుడు మీరు అతని వెలుగులో ఉండి చదువు బ్రదర్ అతడు మండు ప్రకాశిస్తున్న దీపమే కొంచెం సేపు అక్కడ వెలుగులో ఉండి కొంతకాలం అక్కడ ఆగుతాం కొంచెం సేపు అతడు మండుచు ప్రకాశించున్న దీపమాయి ఉండాను యోహాను భక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఎవరు ఈశ్వరావు అతను మండుచు ప్రకాశించున్న దీపమాయను అయితే క్రైస్తవులు దీపంలో వాక్యం ఉంది మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటాడు కానీ మండకపోతే ఏం లాభము నువ్వు వెలుగై ఉండి నువ్వు పోయి మండితే అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి నువ్వు పోయే ఆ మంటకి అక్కడ ఉండే దుష్టశక్తులు పారిపోతూ ఉంటాయి కానీ ఎప్పుడు నీకు తెలుసు తెలుసు నేను మండుతున్న వాడను అని నువ్వు గ్రహించినప్పుడే అది కార్యాలు జరుగుతాయి క్రైస్తలకు తెలియదు ఇది వాళ్ళు ఎక్కడెక్కడో పోతూ ఉంటారు ఎక్కడెక్కడ తిరిగి వస్తుంటారు కానీ వాళ్ళకి తెలియదు వాడు మండుతున్న వాడని నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి ఎందుకంటే నీ మంటను చూసి ఆ దుష్ట శక్తులు డిస్టర్బ్ అయిపోతుంటాయి ఎక్కడ కూడా వీడని కాబట్టి మండుచున్న మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండేను ఎవరు యోహాను భక్తుడు మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించటకు ఇష్టపడితే అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు ఎందుకంటే యోహానుని మండింపజేసింది కూడా నేనే కాబట్టి అని అంటున్నాడు మన ప్రభు అదేమైనా నేను నెరవేర్చటకై తండ్రి ఏ నాకు ఇచ్చి నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిన వాడి ద్వారా చేపిస్తున్నాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మండుచున్న వాళ్ళు సాక్ష్యము గలవాళ్ళు అని ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు వ్యవహాన్కు ఒక సాక్ష్యం ఉండే ముప్పై ఆరో వచ్చినంలో మండుచున్న వాడికి సాక్ష్యం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయింది సాక్ష్యాలు పంచుకొని నేను మొన్న ఆదివారం ఛత్తీస్గఢ్ చాలా దూరం అది సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయినాం మేము అక్కడ దాని పేరు డిస్ట్రిక్ట్ పేరు సుక్మ దాని పేరు డిస్ట్రిక్ట్ పేరు సుక్మా ఆ సుక్మ అనే ప్రాంతంలో క్రైస్తవులని బాగా హింసిస్తారు అన్నట్టు ఎవడన్నా ప్రభు నమ్మకుండు వాడు అక్కడ ఉన్న చర్చికి ఆ రోజు ఈవినింగ్ వాడి ఇంట్లో పెట్టేసి వాడిని కొట్టేస్తారు ఫస్ట్ తర్వాత స్టాండర్డ్ పెడతారు మేము అటు మారిపోయినామంటే నీళ్ళు గొలగొట్టేస్తామని అందరినీ భయపెడతారు తల్లిదండ్రులని అంత భయంకరంగానే స్థలం అది అక్కడ మేము అయితే చాలామంది పాస్టర్లన్నీ జైలు వేసిండ్రు అక్కడ మరి అటువంటి ప్లేస్కి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిండు అయితే మాలో చాలామందికి భయం ఉండే నేను నిజంగా చెప్తున్నా నాకు భయమే లేకుండే చాలామంది నమ్మరు నాకైతే అసలు ఇంత కూడా ఆవగించేంత భయం కూడా లేకుండే వీళ్ళని చూసి నేనే అరే బాధపడతానని వీళ్ళు ఇంత భయపడకుండా పోతున్నారు ఏమైపోతుందో అనేసి కానీ నాకు ఓ ఏ కోసంలో భయం లేదు ఎందుకంటే మండుతున్నవాడు దేని విషయంలో భయపడతాడు అగ్నిని చూసి మనం అగ్నిని చూస్తే భయపడతాడు మనుషులు మరి నీలో మంట ఉందని వాడు గ్రహించగలిగితే నీ జోలికి రాలేడు కదా దుష్టుడు వాడు కూడా మండుతున్నవాడే కదా లూసిఫర్ అంటేనే మండుతున్నవాడు ఉంది వాక్యం వాడు కూడా మండుతున్నవాడే వాని అనుచరులు వాని దుష్ట శక్తులు కూడా మండుతున్నాయి వాటిలో కూడా అగ్ని కానీ నీ మంట దాన్ని తగిలితే దాంట్లో ఎక్కువ మంట అది పొంగిపోతుంది అది ఉబ్బిపోతుంది అది లేకుంటే అది బ్లాస్ట్ అయిపోవాల్సిందే అది భరించలేదన్నట్టు నీ మంట కాబట్టి నీలో ఉన్నాడు దహించద్దు అగ్ని అయిన కాబట్టి నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంట కాబట్టి ఈరోజు నేర్చుకుంటున్నాం ఏంటంటే మండుతున్న వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు దాని తర్వాత వాళ్ళకంటూ ఒక సాక్ష్యం ఉంటుంది నీ సాక్ష్యం ఎట్లా అంటే నువ్వు ఎట్లా మారుమనసు పొందినవు నువ్వు ఎట్లా రక్షణ పొందినవు నువ్వు రక్షణ పొందుతానికి కారణం ఏంది ఎందువలన ప్రభుని స్వీకరించినావు ఆయన కొరకు ఎట్లా జీవించగలుగుతున్నావు కానీ మన ప్రభు అంటుండ నాకు ఎక్కువైనా సాక్ష్యం కలదు మీరు వెతుక్కోండి మీరు ఒక స్టడీ పెట్టుకోండి వ్యూహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైనా సాక్ష్యం ఉందంటున్నాడు చెప్పండి ప్రకటన గంజాలో మనం చూస్తాం ఎన్నిసార్లు క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము బైబిల్లోని ప్రతి ప్రవచనము ఏసు ప్రభు గురించే సాక్ష్యం ఇస్తుంది అంటాడు ఎక్కువైనా సాక్ష్యం అది మోసే మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రవచనము ఏసు ప్రభుని గురించిన సాక్ష్యమే అది ఎక్కువైపోయింది తండ్రి ఎటువంటి క్రియలు నాకు అవన్నీ నేను నెరవేరానికి వచ్చినా తండ్రి ఏం చేస్తాడో నేను అవి చేస్తా అన్నాడు కాబట్టి మళ్ళీ మనం అవి చేయాలా కదా మండుతున్న వాళ్ళమైతే మన ప్రభు ఏం చేసిండో మనం అవి చేయాలా ఏ రీతిగా ఈ మంటని మీరు స్వీకరించాలనుకుంటున్నారు నేను ఎన్నిసార్లు చూపించిన మీకు ఈ మంటని ఎట్లా స్వీకరించాలా నువ్వు ఎట్లా మండాలా అనేది మత్స్య వార్తలో చూడండి ఒకసారి మతైస్ వార్త మూడవ అధ్యాయంలో అది మీకు చూపిస్తా ఎట్లా మండలా ఎట్లా మంటని స్వీకరించాలా మతైస్ వార్త మూడవ అధ్యాయము పదకొండవ శరంలో ఆ మండుతున్న వాడే చెప్తున్నాడు ఈ విషయం జోహాను భక్తుడు బాప్తిజం జోహాన్ మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్సం ఇచ్చి చున్నాను కాబట్టి మారుమనసు నిమిత్తమైన భాప్సం ఒకటి ఉంది అని చెప్తుండు అది నీళ్ళల్లో అని ఉంది వాక్యం లేకపోతే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీకు మారు మనసు కలుగుతుంది అంటే వాక్యానికి సాదృశ్యం కూడా మీకు తెలుసు కాబట్టి వాక్యం ద్వారా మారు జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు కాబట్టి వాక్యం చేత స్నానం చేయబడమని హిబుల్ రాష్ట్రపతిలో చూసిన మనం నిర్మలమైన హృదకం చేత స్నానం చేయబడ్డ జీవితమని అని కాబట్టి నేను నీకు మారు మనసు నేను నీళ్ళలో మీకు బాప్సమిచ్చుచున్నాను నా వెనక నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకైన నేను పాత్రడను కాను ఇంకో చెప్పుల వార విప్పుటకు నేను యోగిడని కాననుంది మోయడం వేరే విప్పడం వేరే చెప్పులు విప్పడం ఒక ఎత్తు అయితే విప్పి మోయడం ఇంకొక ఎత్తు అయన చెప్పులు మేడం కూడా నేను నాకు నేను పాత్రలను కాను ఆయన పరిశుధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తీ స్వామిచ్చును కాబట్టి పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న నువ్వు భాషలవరం ఇవన్నీ ఉన్నాయి నీకు అగ్ని అభిషేకం జరిగిందా ఇందాక చూస్తా ఉన్నాం అగ్ని అగ్ని అభిషేకం ఎట్లా ఉంటుందన్న విషయాన్ని అగ్ని అభిషేకం ఉన్న వాళ్ళు బహు పరిశుద్ధంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాపంలో జీవించలేరు అసాధ్యం అన్నట్టు వాళ్ళకి మండుతున్న వాళ్ళు అందుకు వాళ్ళు దేవుని దర్శనాలు దేవుని దేవుని చూడగలరు దేవదూతలను చూడగలరు పర్లోకం దర్శనాలు చూడగలరు ఇంత పాపము కవి రావు కళలు అయోగ్యత ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుని చూడలేవు అని అయితే నేను మీకు చెప్పిన ఇవన్నీ నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నా అనేష్ అవి నేను రుచి చూసినా కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నా ఇవి సాధారణంగా ఎవరు చెప్పలేరు ఎందుకంటే నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే చెప్పగలవు అనుభవం లేకుండా ఎవరు చెప్పలేరు ఈ వాక్యాలు ఆయన నేను ముఖాముఖిగా చూసినా అని చెప్పిన శిల్వ దర్శనం శివ మీద ఎంతగా శ్రమ నేను చూపించి చూసినా అని చెప్పిన అది ఆ ఒక్క దర్శనమే జీవితాంతం నేను సేవలు నడిపిస్తుంది కాంప్రమైజ్ కాకుండా పాపంని అసహించుకుంటూ ఎందుకంటే అది నేను నిద్రమైనప్పుడు చూసింది కాదు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసినప్పుడు చూసిన దర్శనం అది తండ్రి అగ్ని ఆయన మీద పడింది ఆయన దహించి బలిపీఠం మీద బలి పశువు ఏరితైతే అగ్ని పైనుంచి పర్లోకరు పై అగ్ని దిగొచ్చిందని దహించి వేసిందో దేవుని యొక్క తీరు పట్లుంటుంది బలి బలి మీద మనుషుల పాపములు సంక్రమించినప్పుడు దానికి దాన్ని బలి అర్పించి బలిపీఠం మీద పెట్టినప్పుడు దహించి అగ్ని పర్లోకం నుండి దిగొచ్చి దాన్ని అంటే ఆయన తీర్పు జరిగింది దాని మీద అగ్ని తీర్పుకు సాదృశ్యం కాబట్టి దహించు అగ్ని గలవారు అగ్ని కలిగిన తీర్పు తీరుస్తారు భవిష్యత్తులో కాబట్టి నువ్వు భవిష్యత్తులో దేవత కూడా తీర్పు తీరుస్తా వాక్యం ఆ పడిపోయిన దేవదత్తల మీద నువ్వు తీర్పు తీరుస్తావంటే ను ఎంత పరిశుద్ధంగా జీవించాలా దేవుని బిడ్డలు పాపం చేయలేరనుంది వ్యవహన్ పత్రికలో నేను నువ్వు పాపం చేయలేవు నీ మనసుతో నీ నీ నీ ప్రవర్తనతోని నీ హృదయంలో కానీ నీ చేతులతో కానీ నువ్వు ఏ పాపం చేయలేవు నువ్వు చేసినావంటే తుస్తన ఆరిపోతుంది చేయలేవు కాంప్రమైజ్ కాలేవు నీతిమంతుడు పడలేడు పాత నిబంధన కాలంలో పడిపోయిండు ఏడు మార్లు తిరిగి లేస్తున్నాడు కానీ క్రొత్త నిబంధనలు ఒక్కసారి కూడా పడిపోలేడు వాడు నువ్వు అగ్ని ఎట్లా పడిపోతాను పౌలు అదే జ్ఞాపకం చేస్తాడు దేవుని బిడ్డలు పడిపోలేరు యువహన్ భక్ భక్తులు అదే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలు పాపం చెయ్యలేరు ఎందుకంటే మంట కదా మండుతున్నవాడు చేస్తాడు పాపం కాబట్టి నీ మంట ఆరిపోకుండా ఉండాలంటే నువ్వు మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయాలా మీ మోకాళ్ళు ఎంత నల్లగైతే మీరు అంతగా మండుతున్నవారని అర్థం ఎందుకంటే నీవు మోకాళ్ళు ప్రార్థనలు చేసి చేసి అవి కాయలు కట్టాలి ఆ మోకాళ్ళు కొంచెంసేపు తిమ్మిరుగానే లేచిపోతారు కొంచెంసేపు తిమ్మిరిగానే పక్క జరిగి కూర్చుంటారు కొంచెంసేపు నొప్పి రాయినా పక్క ఎందుకంటే అలవాటు పోయింది ఒకప్పుడు చేసినావు ఇప్పుడు చేస్తా లేవు మండుతున్న వాళ్ళకి ఇవి పట్టింపులు ఉండవు ఎంతసేపైనా అట్టినటువంటి మొక్కలు మీరు పట్టినా కానీ నేను కాంప్రమైజ్ కాను అని నిలబడి ఉంటారు వాళ్ళు కాబట్టి ఏసు ప్రభు నీకు పశుధాత్మలో ఆత్మతో అగ్ అగ్నితోనూ అభిషేకం ఇస్తాడు కాబట్టి ఆ అగ్ని అభిషేకం కొంత నువ్వు పాసపడాలి ప్రభు నాకు కావాలన్నా అయినా నాకు అభిషేకం ఈరోజు అవసరం నాకు అనుగ్రహించు అన్న ప్రార్థన నీకు బహు ప్రాముఖ్యమైంది ఈరోజు ఆ బలి దహించబడినాక దానిలోని ఒక ముక్క తీసుకొని మనుషులు తింటారు అన్నట్టు అప్పుడు వాళ్ళు శుద్ధీకరింపబడుతూ ఉంటారు ఉపమాన రీతిగా అదే రీతిగా ఆ యొక్క ఐశ యషయ గ్రంథం ఆరో అధ్యన మనం చూస్తాము ఆ దూత ఆ యొక్క సిరాపు ఆ నిప్పు రవ్వని తీసుకొచ్చి తన నాలుక కంటించి ఉపమాన రీతిగా దాన్ని అర్థం చేసుకోవాల ఆ యొక్క యొక్క మాంసము నీ నాలుకంటి తగిలినప్పుడు నువ్వు శుద్ధీకరింపబడతా ఎందుకంటే నీ మీద ఉన్న శిక్ష వాళ్ళు బలి పశువు అదే రీతిగా మన ప్రభువు కూడా ఈ గుడ్ ఫ్రైడేకి ముందు అందరూ ఇవే ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి మన ప్రభు కూడా తండ్రి యొక్క శిక్షకి అక్కడ బలి అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం మీద మన పాపములన్నిటినీ భరించి అక్కడ నిశ్చయంగా మన పాపంలో భరించాను మన వ్యసనమును సహించను మన అతిక్రమములను అతని మీద పడవేయబడను శాపము రోగము వ్యసనములన్నీ భరించి అక్కడ భరించినప్పుడు దేవుడు అక్కడి నుంచి తన అగ్నిని గుమరించి మీద ఆయన బలి పశువులాగా మన కొరకు దహించబడి కాబట్టి ఇప్పుడు అందుకే ఆయన శరీర రక్తంలో మనం పాలు పొందినప్పుడు శుద్ధీకరించబడతా ఉంటాం పౌల విషయంగా చెప్పలేదు మనకు కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది బలిపీఠం మీద ఉన్న ఉపమానం ఏందనేది అటువంటి అనుభవంలో ఉన్న నీ హృదయం అనే బలిపీఠంలో అగ్నిని మండింపజేసి చేసేవాడు అది మండుతూనే ఉండాలా దానికి నూనె కావాలా దాని మీద నూనె తరచు పోస్తూనే ఉండాలా అది మండుతూనే ఉండాలా అందుకు నీకు వాక్య ధ్యానం చాలా అవసరం వాక్యము నీ హృదయంలో బలపడతానలు అందుకే అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం ధ్యానిస్తూనే ఉండాలా దానియాలు ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ మహాబబులోనికి ఒక అప్పుడు రెండు వేల ఆరు స్టోరీ నేను చెప్తున్నాను ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ మూడు పూట్లు ఎట్లా ప్రార్థన చేసిండు తర్వాత తొమ్మిదో అధ్యాయానికి వస్తే గ్రంథంలో మనం చూసినాం గతంలో ఆయన ఇరవై ఒక్క ప్రార్థన చేసిండు ఉపవాస ప్రార్థనలు అప్పుడు గబినీల దూత దిగొచ్చిండు ట్వంటీ వన్ డేస్ ఇంకా కంప్లీట్ కాలే తొమ్మిదవ నెల దూత అంటున్నాడు నువ్వు ప్రార్థన ఆరంభించిన దినం వదులుకొని ఆజ్ఞ బయలుదేరింది అక్కడి నుంచి నీతోనొచ్చి నీకు చెప్పాల్సిన విషయం నేను నువ్వు ప్రార్థించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేసినావో అప్పుడే బయలుదేరింది ఆజ్ఞ నీ ట్వంటీ డేస్ వరకు కాదు నువ్వు డేస్ చేసినావు కానీ ఆగ్ఞ మటుకు ఆల్రెడీ బయలుదేరింది కానీ నీ దగ్గరికి నన్ను రానియకుండా వాడు అడ్డగించండు లూసిఫర్ అంటున్నాడు అప్పుడు మిఖాయి దూత్ వచ్చి నాకు విడిపించి నన్ను నీ దగ్గర పంపించిండు ఇవన్నీ ఆత్మీయమైన జీవితాలు ఈ దూతాల సంభాషణ ఈ దూతలు ఎట్లా ఉన్నారు ఆ ఆత్మీయ ప్రపంచము నీ కండ్లకు కనిపించదు ఎలీష గెహాజీ కండ్లకు కనిపించేటట్లు చూపు చేసిండు తన కండ్లను ముత్తే తెరిస్తే చూసిండు దేవదూతలు వేవేల కొద్ది దేవదూతలు కట్గాలు పట్టుకొని నిలబడి ఉన్నారు యుద్ధానికి షేక్ అయిపోయింది గెహాజీ కానీ అటువంటి దర్శనాన్ని ఎంతో సునాయాసంగా మర్చిపోయింది గెహాజీ ఎందుకంటే గెహాజీ మండుతున్నవాడు కాదు ఎలిష లాంటి వాడు కాదు కాబట్టి ఈరోజు గెహాజీ లాగా అయిపోయింది క్రైస్తవ జీవితం ఎందుకంటే ఆశ లోకాతీతమైన విషయాల పట్ల ఆశ కలిగింది అందుకు చూడలేని స్థితిలో ఉంది కాబట్టి మండుచున్న నీవు జీవితము ప్రార్థనమయమైంది అది మనం చూస్తాం కూడా మూసే పొదకు సంబంధించిన పొద మండుతా ఉందని ఆ మండుతున్న పొదలో నీకు దేవదూత కనిపిస్తుంది కాబట్టి దేవుదూత మండుతున్న కాబట్టి మంటలో నిలబడగలడు మన ప్రభు కూడా దహించే అగ్ని అని మనకు తెలుసు అందుకే చంద్రఘ్మేష అభ్యజ్ఞలు మండుచున్న అగ్నిలా పడేసినప్పుడు మన ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు అప్పుడేమైంది ఆ తగిన ముగ్గురు కూడా మండుతనే ఉన్నారు కాబట్టి మంట మంట కలిసిపోతుంది చుట్టూ మంటనే వాళ్ళు కూడా మంటనే కాబట్టి వాళ్ళకి ఏం కలగలేదు ముఖ్యంగా వాళ్ళతో పాటు ఉన్నవాడు ఎక్కువ సాక్ష్యం కలిగిన వాడు అటువంటి గొప్ప సాక్ష్యం ప్రతి ప్రవక్త ఆయన గురించే సూచించండి కదా పాత పుస్తకాలన్నీ గొప్ప సాక్ష్యం కలిగినవాడు ఎక్కువ సాక్ష్యం కలిగిన మన ప్రభు ఆయన లాగా జీవించాల ఎక్కువ సాక్ష్యం కలిగి ఉండాలని సేవ జీవితంలో ఎవడిని గురించి తప్పుగా చెప్పడానికి వీల్లేదు అంటే నువ్వు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు యథార్థంగా వినయ వైభక్తులతో సేవ చేసుకోవడం చూసుకోవాల మనం అతని వల్లనే యషయ ఏ రీతిగా అయితే ఆ యొక్క దహించు అగ్ని అయిన మన ప్రభుని దర్శన రీతిగా చూస్తూ ఉన్నాడు ఆ శరాపులు వచ్చి తనతో సంభాషించడం మనం చూస్తూ ఉన్నామో అదే మన జీవితం ఆ మంట ఆ పుర్రవ్వ ఎప్పుడైతే నీ నాలుకా ముడుతుందో నీలో ఉన్న పాపం అంత తెలివిమే పడుతుంది అది మన ప్రభు అందుకున్నాడు ఆ శిల మీద అగ్ని తీర్పుకి కాబట్టి ఇప్పుడు నేను శుద్ధీకరించిన వాడు కాబట్టి నువ్వేం చేయాలా చివరిగా నేను అది చూపించేసి వాక్యాన్ని ముగిస్తా ఒకసారి చూడండి యశ గ్రంథం మరోసారి యశగ్రంథము ఎనిమిదో వర్షంలో దేవుడు వాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా చూడండి అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తండ్రి కుమార పర్షదాత్మ ఇక్కడ మా నిమిత్తం అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోనని ప్రభు సెలవీయగా వింటిని అంటే మండుతున్న వాళ్ళు ఏం చేస్తారు ఇంటి దగ్గర వచ్చి నుగా పాటలు పడుకొని వర్షప్ చేసుకొని హలలియ పాటలు ఉపాసలుండి పోతుంటారా ప్రార్థన చేసుకొని బయటికి పోతారా లోపలుంటే అర్థం లేదు కదా మండుతున్న వాడు లోపలుంటే మా ఏం లాభం ఈ లోకానికి పోయి మండాలా ఈ లోకానికి మీరు వెలిగే ఉన్నారు కానీ మీరు మండుతున్న అగ్ని ఉన్నారు కేవలం వెలిగేవాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళొస్తుంది వేలు కంటే అగ్ని నుంచి నువ్వు మండుతున్నావు నీ మంట ఈ లోకా ఈ లోకస్తులకి కనిపించాలా ను పోయి పడితే వాళ్ళలో ఉన్న దుష్టశక్తులు పారిపోవాలా నువ్వు ప్రేర్ చేయకముందే దయలు పరిగెత్తిపోతూ ఉంటాయి నేను అది ఎన్న అనుభవపూర్వకం నేను ఇంకా అడుగు కూడా పెట్లే జస్ట్ ఇట్లా వాళ్ళ నిలబడి చెప్పులు విడిపిస్తున్నాను లోపల కూడా తప్పున పడిపోయాడు దయ్యం అంతే ఇంకా నా మొహం కూడా చూడలేదు నేను కూడా వాళ్ళ దయ్యం ఉంది జస్ట్ నీటి చెప్పులు విప్పి ఇంకా అడుగు కూడా పెట్టండి దండ పడిపోయింది అప్పుడు రండి బ్రదర్ రెండు బ్రదర్ అని పిలుస్తున్నారు లోపలికి నువ్వు నిజంగా మండుతున్నవాడు మండుతున్న విధానం అయితే నీ సాక్ష్యాలు కూడా అనేకమైనవి కావాలా కాబట్టి మండుతున్న వాళ్ళ గురించి చివరిగా చెప్తున్నాడు దేవుడు అప్పుడు నేను ఎవడిని పంపదను మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవిగా వింటిని అంతటా నేను చితగించము నేనున్నాను నన్ను పంపు అనగా చూడండి ఇది ధైర్యంగా నువ్వు చెప్పగలవా నేనున్నాను ప్రభు నన్ను పంపని నువ్వు చెప్పలేవు నాకు తెలుసు ఎందుకంటే మనం సమర్థించుకుంటా ఉంటాం కొన్నిసార్లు ఎన్ని ఆటంకాలు వస్తుంటాయో అయినా కానీ వెళ్ళిపోతూనే ఉంటాం ఆత్మకు సమస్తం సిద్ధం అందుకే నువ్వు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు నీకు సమస్తం సాధ్యం నువ్వు వెళ్ళిపోతా ఉంటావు నువ్వు మండేవాణ్వి నీకు తెలుసు ఇంకా నేను ఈ మంట నేను ఇట్లా నా దగ్గర పెట్టుకుంటే నేను అది నన్నే జడగొట్టేస్తుంది నన్నే కాల్చి వేస్తుంది అంతగా నా దగ్గర మంట ఉన్నప్పుడు నేను వెళ్ళిపోవాలంతే పోయి అన్నిట్ల నేను నా మంట బ్యాలెన్స్ అవుతుంది అది ఎక్కువైపోతుంది నాలో మంట అది ఎక్కువైపోయి నన్నేం చేస్తుందో కాబట్టి ఈ సత్యని గ్రహించిన నేను మనం ఏం చేయాలా నేనున్నాను నన్ను పంపము అప్పుడు దేవంటాడు అప్పుడు నువ్వు పోయి ఈ జన్లతో ఇట్లా చెప్పము ఏంది మీరు నిత్యము వించుందరు కానీ గ్రహింపకుందురు కాబట్టి మండేవాడి సువార్త ఎట్లుంటుంది మండేవాడి వాక్యం ఎట్లుంటుంది మీరు వింటున్నారు కానీ గ్రహిస్తలేరు కానీ నేను ఎప్పుడు నేను యొక్క పని నేర్చుకుని ఏంటంటే మీరు నిత్యము వించున్నారు కానీ గ్రహింప కుందరు నిత్యము చుచ్చున్నారు కానీ తెలుసుకొని కుందరు ఎందుకు అంటే మీరు వింటున్నారు ఆశ రోజు వింటారు తర్వాత మీ ఆశ తుస్త అయిపోతుంది మీరు చూస్తున్నారు బైబిల్ వాక్యాలు చూస్తున్నారు ఎన్నో నేర్చుకుంటున్నారు కానీ అవి అర్థం కాక పుస్త అయిపోతున్నారు మళ్ళా మీరు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము గువ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మోయించమని చెప్పాను ఇది కొంచెం కష్టము కృత మనం అట్లా ఉండము వాళ్ళు చూసేంతవరకు నేను విడిచిపెట్టను నేనే ఇది ఎంత ప్రయాసంతో ఉంటుంది నేను చెప్తున్నాను వాక్యం చెప్తప్పుడు ఇంకా చిన్న పిల్లలకు చెప్పేటట్లు మన ప్రభు ఎట్లయితే శిష్యులకి ఉపమానాలన్నీ విశదీకరించి విశదీకరించి చూపించిండో మనం కూడా అట్లేనే ప్రయాసపడతూ ఉంటాం స్టేజ్ మీద వాళ్ళకి ఇంకా అర్థం కావాలా ఇంకా అర్థం కావాలా ఇంకా సింప్లిఫై చేస్తాం ఇంకా సింప్లిఫై చేస్తాం ఇంకా సామాన్య మనిషి చదువు వానికి కూడా ఏడీ బీసీ అంటేదని నేర్పిస్తాం చాలా కష్టం చదువు వాళ్ళకి బీసీ అంటే తెలియదు ఏడీ అంటే తెలియదు చెప్తావా అని చెప్పండి ఆ లెవెల్ కి పోయి చెప్పాలంటే ఎంతగా నువ్వు తరబి ఉందల మండేవాడు అట్లుంటాడు అన్నట్టు ఎట్లన్నా ఇదంతా రిలీజ్ అయిపోవాలి నాలకెళ్ళి ఈ మంట నన్ను తొలిచేస్తుంది కాల్చి వేస్తుంది నుంచి అరికాల వరకు ఈ నాల నుంచి వెళ్ళిపోవాలా అనేకులకి మిల్లల జీవితాలకి వెళ్ళిపోవాలా కుటుంబాలకి వెళ్ళిపోవాలా అందు మనం ప్రయాసపాడి పరిగెత్తుతూ ఉంటాం పరిగెత్తడం నేర్చుకోవాలా మనం నిజంగా మండుతున్న వాడవైతే మండుతున్న ధనం నేను ఈరోజు రెడీ ఉన్నాను ప్రభావ నన్ను పంపు ఎక్కడ పోపమంటే నేను పోతాను సిద్ధంగాన్నాను ప్రభు ఈ మనుషులకి నేను ఇవన్నీ చూపించాలా ప్రభు నన్ను నడిపించు ప్రభా నేను సిద్ధంగా నను నడిపించి నానాభా అని పాట పాడతారు అంతా ఉత్తది అది అనేక పర్యాలు చెప్తుంటాడు క్రైస్తవులు అందరూ సార్ ఎందుకు అంటే పాట పాడతారు కానీ పాటకు తగినట్లు ఎవరు చూపించాడు నడుతూ నడుతూ ఎల్లప్పుడూ నన్ను పాట పాడతారు కానీ అసలు నడవనే నడవరు ఇంటి దగ్గరనే కూర్చుంటారు ఏదో ఒక అడ్డంకం ఏదో ఒక సొడ్డు నీ శరణంలోని బలనతలు నాకు ఈ నొప్పి ఆ అది ఇది అవే చెప్తా ఉంటారు ఇట్లుంది బ్రదర్ అట్లుంది బ్రదర్ పరిస్థితులు ఇట్లుంది బ్రదర్ అన్ని సమర్ ఆ పెండ్లి విందుకు పిలిపించిన వాళ్ళు ఎట్లయితే సమర్థించుకొని స్టోరీస్ చెప్పండ్రో అట్లా చెప్తా ఉంటారు ఈరోజు కానీ నువ్వు మండుతున్న వాడు లక్ష నలభై నాలుగు ఇంకెవ్వరు మండరు కాబట్టి నీతిమంతులు పైకి చెప్పుకుంటారు కానీ నీతిమంతులు వాళ్ళ స్వనీతిని ఆధారపడవాళ్ళు వాళ్ళు మండరు వాళ్ళు అందుకు నువ్వు నీ మంటపై పోయి వాళ్ళకు అప్పు చెప్పాలా వాళ్ళకి అంటగించాలా అంటించాల మంట వాళ్ళ దివిటీలు వెలిగించాల నువ్వు కన్యకలు తలుపులు వేయబడ్డాక మత్త వారితో మనం చూస్తాము వాళ్ళు బయటికి వెళ్ళిపోయినరు పోయి నూనె కొనుక్కోడానికి వెళ్ళిన్రు ఇది మాకు సరిపోదు అనేసి బుద్ధిగల కన్యకలు వాళ్ళు మీరు పోయి కొనుక్కోండి అంటే బయటికి వెళ్ళిపోయినరు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి బహుప్రాయాస పడినని మీకు అన్ని పర్యాలు చూపించిన గాయాలైనవి వాళ్ళకి కొట్టిండ్రు వాళ్ళని హింసించారు వాళ్ళ ఆస్తులన్నీ గుంజేసుకున్నారు అప్పుడు వాళ్ళు చివరికి అన్ని పోగొట్టుకొని ప్రభు చెంతకొచ్చారు అప్పుడు వాళ్ళు పెళ్లి పాలు పొందుతున్నారు అప్పుడు వాళ్ళు పెళ్లి కుమార్తె స్థితికి శ్రమల గుండా కానీ బాడుతున్న వాళ్ళు ముందటి నుంచే బుద్ధి గల కనీకలాగా తేరైనరు ఆయన కొరకు జీవించాలా ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ఈ వాక్యం తీసుకున్నాను ఈరోజు దీన్ని స్వీకరించిన నేను మండుతున్నాను నేను నాకు మీ మంటను అనుగ్రహించి నేను కాంప్రమైజ్ కాను నా శరీరం అడ్డగించినా నా కుటుంబం అడ్డగించినా నా ఉద్యోగాలు అడ్డగించినా నా పరిస్థితులు అడ్డగించినా అవి కాలిపోవాల్సిందే నా ఎదుట నాలో ఉన్న మంట దాన్ని కాల్చివేయాల్సిందే నడిపించు ప్రభావా ప్రతి దశలో మీ కొరకు నన్ను సాక్షులు లేవనైతే నడిపించామనేసరి నాకు ప్రార్థిస్తున్నామని మనం ప్రార్థించుకోవాలా కొంతసేపు కార్డులు మూసుకొని ధ్యానించాం ప్రభు ఈ యొక్క సాయంత్రం సవరణ మీరు జ్ఞాపకం చేస్తున్నారు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వా మీరు మండుతున్న వారు మళ్ళీ మిమ్మల్ని పొందుకున్న మేము అదే మంటను కలిగిన వాళ్ళం కాబట్టినైనా మేము భయపడకుండా సిగపడకుండా ధైర్యంగా మేము ఈ నీతి సత్యాన్ని ప్రకటిస్తాం మీ నామాన్ని గనపరుస్తాం అనేకులకి మీరు ఎవరొచ్చి పరిచయం చేస్తాం వాడు ఎంత చదువుకుండీ మేము భయపడం వాడు ఎటువంటి వాడని భయపడం ఖచ్చితంగా వాడిని చూపిస్తాం ప్రవ్వా మేము సిద్ధంగా ఉన్న మమ్మల్ని మీ అగ్ని చేత మండింపజేసి నడిపించను శరాపులు మండుతున్న వారు ఎట్లయితే యషయ నాలుకకి ఆయా మంటని అటగించను రో ప్రభ మేము కూడా అటనే పోవాలా ఎందుకంటే మీ పరిచారకులే మీ సేవకులే మండుతున్న అగ్ని జ్వాలలు కాబట్టి మేము పోయి అనేకులండి ఆ జ్వాల నడిపించాల వారి తలల మీద ఉండాల ప్ర విభజింపబడి వాళ్ళందరినీ మండింప చేయాల అట్లా గొప్ప సైన్యాన్ని మేము తయారు చేయాలి చచ్చిన వారిని అందరినీ ఆ యొక్క ఎము చచ్చిన ఎముకల లోయలు ఏహెచ్కేఎల్ ప్రవచనం ద్వారా ఏ రీతిగా అవి గొప్ప జన సైన్యం అయినాయో గొప్ప జన సమూహాన్ని మేము మండిపజేయాలి అటువంటి పరిచర్యలు మమ్మల్ని మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని ఎక్కడ పోమంటే అక్కడ గుణం సిద్ధంగా ఉన్నాం ప్రభావ మా శరీరాల బలమే కానీ మీరు స్వస్థపరుస్తున్నారు ప్రభా మాలో ఉన్న అగ్ని ఆ అనారోగ్యాలను అన్నింటినీ తరిమి అటువంటి అగ్ని చేత ప్రతి ఒక్కరిని ముట్టి నడిపించి మాకు రాత్రి మంచి ధర దాండి వెహికల్ స్స్తుతించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ ఈరోజు ప్రభావ యేసుప్రభని కొడుకున్నాం కనుక ప్రభా నీకు వందనాలు ప్రభయ్యా నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం మీ రాత్రి కాలం అందులో ప్రభావ మాట్లాడినారు ప్రభావ అందరు వందనాలు ప్రభావ అయ్యా నీకు వందనాలు వాక్యం మీరు కతిఫలింప చేయండి యేసు ప్రభానికే చెల్లిస్తున్నాం నాయన ఈ రోజు యేసుప్రభా మీ మండాలా ప్రభావ మీరు సహాయం చేయండి అర్థం వెలిగింపబడాలా ఇతరులు కూడా మేము వెలిగించేస్తాం అని చెప్పి మాకు దయచేయండి ప్రభావ యేసు ప్రభానికే వందనాలు నాయన ఈ రాత్రి కాలం వాక్యం బట్టి నీకు వందనాలు ప్రభావ వాక్యం సరిగా జీవించాలా వాక్యానికి విధేత కలిగి జీవించడం శక్తి మాకు దయచేయండి ఆటంకాలని తొలగించండి ఏసు ప్రభానికే వందనాలైనా వాక్యం సరిగా జీవన శక్తి అనేక మందికి శక్తి దయచేయండి ప్రభావ ఏసు ప్రభా సహాయం చేయండి అయినా నా తండ్రినికే వందని రాకడా ఏసు ప్రభావి త్వరలో ఉంటే కనుక ప్రభ జీవించాలని కొరకు ప్రభ మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ప్రభావ డాగో మచ్చ కళాకంగాన్ని ఏది లేకుండా సహాయపడని రక్తచుత కడగబడని కాక యేసుప్రభ ఈ రోజు వాక్యం చేస్తాం యేసుప్రభ మన శుద్ధీకరించిన ప్రభావ అందరి బతిని కుందరమని స్వీకరిస్తున్నాం అయినా అందరి బతిని కొట్లా నివందనలు ప్రభావ యేసుప్రభానికి వందన సూత్రం అయినా యశుప్రభ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అయినా ఇంకా ఉన్నత స్థాయిలో మమ్మల్ని నిలబెట్టండి ప్రభావానికి వందనాన్ని విశయానికి సూత్రం నాయన మరి ఈ రోజు యేసుప్రభ ఫ్యామిలీ విషయాల్లో ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి ఒక్క నడిపించండి విజయాన్ని దించేండి బలపరచండినైనా యేసుప్రభ కుటుంబాల జ్ఞాపకం తీసుకోండి యేసు ప్రభావితికి వందనాలు శ్రీనివాస బ్రదర్ ముట్టడికి తాకండినయన కన్నును ముట్టడికి తాకండి స్వస్థపరచండి జీవాన్ని పోయండి యేసు ప్రభావికు వందనాలు ఆయన కన్ను సహాయపడండి యేసు డాక్టర్ కన్నా పరమ డాక్టర్ ప్రభా వైద్య కన్నా పరమ వైద్యుడు ప్రభా స్వస్థపరచండినైనా ఆ కుటుంబాలంతా మీరు రక్షించుకోండినైనా యేసు ప్రభావిత వందనాలు సొంత రక్షకు స్వీకరించిన శక్తి దయచేసి ఈ నామానికి మామూలు రేణుకృష్ణ కూడా ముట్టెడికి తాకండినయన ఆ బిడ్ కూడా ముత్త తాకండినైనా మంచి ఆరోగం సత దయచేయండి మరి కన్ను ఆపరేషన్ ఉందంట ప్రభావ ఆ బిడ్డ ధైర్యంగా ముందుకు వెళ్ళాలా ప్రభా షుగర్ నార్మల్ ఉంటుంది సహాయం చేయండి బీపీ కూడా నార్మల్ ఉండాలా ప్రభా మీరే సహాయం చేయండి రక్త పురుషు దయచేయండి మీ శక్తి చేత నింపండినైనా ఏషూ ప్రభానికి వందని సిస్టర్ ఇంకా మమ్మల్ని పెట్టిన ప్రభా అందరి బట్టి మా మధ్యలో ఇంకా బలమైన సేవ చేయాల ప్రభ అసలు కూడా తోడైనా నడిపించి విజయాన్ని దయచేయండి ఏసుప్రభ కావ్య శిక్షణ ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం స్వచ్ఛత దయచేయండి చేసే పని కూడా తోడయండి ప్రభ వాళ్ళ భర్తను సంపూర్ణంగా మీరు మార్చివేయండి నాయన ఇచ్చిన పిల్లల్ని బట్టి వందనాలు ప్రభా వాళ్ళంతా ఏసు ప్రభ మంచి ఆరోగ్యం స్వ దయచేయండి బలహీనత మీరు కొట్టివేయండి ప్రభా మంచి చదువుకోవాలి ప్రభా ఉన్నత స్థాయి ఎదుగుని కాక యేసు ప్రభానికి కుటుంబ కావసరం మీరు తీర్చండి పోషించి రక్షించండి నాయన ఏసు ప్రభ రాజనం విషయంలో ప్రార్థిస్తుంది ఎవరు ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగం స్వచ్ఛత దయచేయండి ప్రభు అప్పుడు ఏసుకృష్ణ నామంలో స్వచ్ఛత పొందును గాక విడదలగలగా చేసి సాక్షి నిలబెట్టండి ప్రభల బ్రదరు విషయంలో ప్రార్థిస్తుంది ఎవరికి మీ ముట్టడి తాకండి మంచి ఆరోగం స్వచ్ఛత దయచండి అని ఆ బిడ సాక్షిడుగు నిలబెట్టిన ప్రభా బిడ్డసే అక్కడ ఊర్లో వాడబడినక మీ సాక్షి నిలబెట్టిన అక్కడికి సిద్ధపరచుకోవడం ఆయన కుటుంబం జ్ఞాపకం చేసుకోండి కుటుంబకులంతా రక్షింపబడను గొప్ప విజయాన్ని దయచేయండి యేసు ప్రభానికే వందనాలను అయినా ప్రభు కామాగ నర్సి మహుషులకు ఆ క్యాన్సర్ రోగాన్ని తొలగించండి అయినా స్వస్థత దయచేయండి విడుదల దయచేసి మీ సాక్షి నిలబెట్టి నామనికే మెమతిచ్చుకోండి దిశ ప్రభా ప్రతిభ విషయంలో ప్రార్థించిన భార్య భర్తల విషయంలో ప్రార్థిస్తున్నాం దివాసీన పిల్లలకు తోడైన నడిపించండి యేసుప్రభ నెమ్మది దయచండి రక్షించుకోండి ఆయన ఒకడొకరు అర్థం చేసుకుని మనసు దండి శ్రీక శక్తుల యంత్రంలో గద్దించండి ఆయన యేసు ప్రభే వందోత్రం చెల్లిస్తున్నాం నేను ఐదు ప్రభావిడ కొడుకుల విషయంలో ప్రార్థిస్తున్నాను యేసుప్రభ పనిని ముట్టేది తాకటి స్వతపరి చెల్లి స్వస్వథత కలుగుని ఎక్కడైతే గాయంతో యశు ప్రభ కులతో బాధపడుతున్న ప్రభా స్వస్థత దండి అప్పుడే జీవపూర్తి ప్రభ సాక్షిగా నిలబెట్టిన ప్రభ ఆ కుటుంబానికి యేసు ప్రభావ సాక్షిని నిలబెట్టిన విధానం బట్టి నీకు సూత్రం నాయన యేసు ప్రభ సంపూర్ణంగా వాళ్ళు ఆశబరం దాకా అయినా చేసుకోండి మాత నికే వందరాలు ప్రభా చిన్న బిడకు తోడైన పనుల కొత్త కాద్రత ఇచ్చేయండి అప్పుడు ఎగ్జామ్స్ ఏసుకృష్ణ నామంలో ప్రభావిడకు తోడైనడి దేవా బిడకున్న సీకర్షక్ర ఏసనంలో గర్దిపబడును నాక ఏసు ప్రభావిరేకారం జరిగించండి నాయన యేసూ ప్రభా ఇంకో బాబును కూడా ముట్టడి తాకండి నాయన ఆ బిడకు స్వచ్ఛత ఇచ్చిన ప్రభావ ఏది కూడా అపాయంకారం ఏది లేకుండా సహాయం చేసిన విధాన్ని బట్టి ఎక్కువ ప్రతి ఒక్క దాంట్లో యశు ప్రభావ మరణంగా కొత్తిచ్చా తండ్రి నీకే సూత్రమైన చిన్న బిడ్డలకు తోడైనాండి ప్రభావ యేసు ప్రభావి కుటుంబాలంతా మారమస్కొందిను కాక గొప్ప నా కుటుంబం అంతా సాక్షిని పెట్టి నా తండ్రి యేసు ప్రభాని రాకడా కనుక ప్రభా అనేక కుటుంబాన్ని నశించకుండా కాచి కాపాడండి ప్రభావ భద్రపరచండి వాళ్ళకు కూడా సువార్థ అందను కాకనైనా వాళ్ళంతా రక్షింపబడను గాక ఏసు ప్రభావిత ఎన్ని కుటుంబాలు బాధ బేదలు దుఃఖాల రోగ ప్రకృంగి కృషిస్తున్న సంపూర్ణంగా మార్చబడని కాక అయినా సహాయం చేయండి కుటుంబాలంతా తోడైందండి ప్రభావ ఏసు ప్రభావిత వంధనాలైన సంబంధు ప్రభావ రోగాలతో పీడింపబడుతున్నారో దుష్ట శక్తులతో పీడిపబడుతున్నారని ఆయన వాళ్ళంత సువార్థక అందబడని వాకును పంపి బాగు చేయండి నువ్వు స్వత విని వాళ్ళకి ఇచ్చే దేవుడవు నాయన ఈ రాత్రి కాలం మందు గొప్ప విద్యాన్ని నిద్ర ఇచ్చేది గొప్ప సహాయం చేసి మీరు రాక కుటుంబం అంతా సిద్ధపరచుకోండి నాయన నీకు ఏది లేదు నీ కృపలను అయినా ప్రతి ఒక్క కుటుంబాన్ని చేసుకోండి అయానీకే వందనాలను అయినా తండ్రి నీకే స్తోత్రం తెలుసు ప్రతి ఒక్క పెట్టి రాకడ సిద్ధపరచుకోమని నదుడైన వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన ఉమాధానం నడిపింపు మనకి అందరికీ కేబిపిఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్టర్ వాళ్ళ కుటుంబాలకి ఇంకెంతమంది ఆరాధనలు పాల్గొనలేదు వాళ్ళ కుటుంబాలకి అందరికీ లోకంలో ఎంతమంది దేవుని సేవకులు వాళ్ళ కుటుంబాల అందరికీ సదాకాలం తోడయిండుని కాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ బ్రెదర్ అందరికి